హే కవైనా పరుశ్రమస్తమేష్టరాజు బ్రహ్మణస్పద ఆనున్నోేతాదన శ్రీమహాగ్రాధిపతేదవ సదాశివసరంభా శంకరాచార్యమ్యమాచార్యపర్యంతం వందే కృు పరంపరా ద్రం కర్ణే విష్ణునువాద్రం పశ్యే మాక్షత్ర స్థిరైరంగైస్తువానుషేమదేమితాయుస్తివృద్ధా స్వస్తిన పూషా విష్భేదా స్వస్తి నష్టాక్షో అవిష్టదేమి స్తి నోపహస్పతి ఓం శాంతి శాంతి శాంతి ప్రాప్య సర్వ్ఞత బ్రాహ్మణ్యం పదమద్వీమ పరమేహతే అటువంటి ఆత్మజ్ఞానమును పొందాక అదే బ్రాహ్మణ్యము అంటే ఆ జ్ఞానమును పొందినవాడే బ్రాహ్మణుడు అదే అద్వయపదము రెండవది లేని ఆత్మతత్వము దాన్ని సాక్షాత్కరించుకొని అదే తానయ్యి అలా ఉన్న తరువాత ఈ ఆది మధ్య అంతా కాలము యొక్క కలన అంటే కాలము యొక్క ప్రభావము లేని పరమతత్వాన్ని పొందిన తర్వాత కిమతఃపరమేట అంతకుమించి ఇంకా కోరదగ్గర ఏముంటుంది భాష్యంలో శంకరులు గీత భాష్యంలో ఏమంటారంటే ఏతంవై తమాత్మానం విధిత్వ ఆ ఈ ఆత్మతత్వమును తెలుసుకుని ఇది ఎక్కడ చెప్పారంటే స్థితప్రజ లక్షణాల ఇద్దరు ఉన్నట్టు గుర్తు నివృత్త మిథ్యాజ్ఞాన మిథ్యాజ్ఞానములు తొలగిపోతాయి చాలా చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది ప్రజల హృదయంలో మనుషుల హృదయంలో చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది ఆ కన్ఫ్యూషన్ తోటి అదే సంసారం అంట ఆ కన్ఫ్యూషన్ పేరే మిథ్యాజ్ఞానం ఏది మిథ్యయో ఏది అసత్యమో అది సత్యమని భ్రమపడుతూ ఉండటం కానీ ఎందు రాగద్వేషాలని కలిగి ఉండడం చాలా మిథ్యాజ్ఞానం ఉంటుంది దేవుడి పేరుతోటి కూడా చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది ఈ మిథ్యాజ్ఞానమంతా కూడా తొలగిపోతుంది నివృత్త మిథ్యాజ్ఞానా అప్పుడేమవుతుందంటే మిథ్యాజ్ఞానవద్ధి అవశ్యం కర్తవ్యేభ్య పుత్రైషణాదిభ్యో విద్యుత్య ఆ జ్ఞానమును పొందినాడు అనుటకు ప్రధానమైన నిదర్శనం ఏమిటంటే ఈ పుత్రైషణాదుల నుండి అధిగమిస్తారు ఈ పుత్రైషణ మొదలైనవి ఎట్టివే అంటే పుత్రేషణ విత్తేషణ లోకేషణ ఇది మూడు అవి ఎట్టివే అంటే మిథ్యాజ్ఞానవద్భి అవశ్యం కర్తవ్యేభ్య అంటే మిథ్యాజ్ఞానముతోటి ఉండేవాళ్ళు అంటే సంసారులు తప్పనిసరిగా చేస్తూ ఉంటారు ఆ యేషణలను వాళ్ళు తప్పించుకోలేరు ఆ యేషణలో ఉంటారు ఏమిటి వీడు నా కొడుకు నా కూతురు నా సంతానము అని అనే ఒక భావనలో ఉంటారు దాని పేరే మిత్యాజ్ఞానం దాని నుండి ఒక పెద్ద వెబ్ ఒకటి క్రియేట్ అవుతుంది ఆ వెబ్ అలా చుట్టుకుని చుట్టుకుని చుట్టుకుని ఉంటుంది దాని మధ్యలో మనిషి చుట్టూ తాళ్ళు కట్టేసిన మనిషి ఇంకేం కలుగుతాడు నేను ఓ సినిమాలో చూశాను ఈ ఫ్లైట్స్లో ఓ సినిమాలో చూస్తూ ఉంటాను ఒక హాలీవుడ్ మూవీలో వాడు ఏం చేస్తాడంటే ఈ ప్యాకింగ్ చేస్తారు మీరు ఎప్పుడైనా విమానాశ్రయానికి వెళ్తే మీరు పెట్టి ప్యాక్ చేయమంటారా అని అడుగుతారు వాళ్ళు ఆ ప్లాస్టిక్ టేప్ ఉంటుంది ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ టేప్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఉల్లి పొరకాయితంలాగా అనిపిస్తుంది కానీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది తర్వాత గమ్ము గమ్ముడు టేప్ వన్ సైడ్ గమ్ము ఉంటుంది సీ త్రూ అద్దంలో ఉంటుంది అనమాట ఆ టేపు ఉంటుంది ఆ టేపుని చుట్టే మెషీన్ ఉంటుంది చేత్తో చుట్టితే ఒకదాని మీద ఒకటి పడిపోయి చేతికి అంటుకుని చాలా అసహ్యంగా మెషీనే చుట్టేస్తుంది సో వీళ్ళు ఏం చేస్తుందంటే ఆ ఒక చోట నిలబెట్టి ఇదిసేపు చుట్టేస్తాడు ఆఖరికి నోటికి కూడా చుట్టేస్తాడు ముక్కొక్కటే బుక్కు కూడా చుట్టేస్తే పోతాడు ప్రాణం పోతుంది ముక్కు పడుకుండా చుట్టేస్తాడు ఒక ముక్కు మినహాయించి ఆ టేపు చుట్టేస్తాడు వాడు అలా చూస్తూ ఉంటాడు వాడు అడగడానికి కూడా విడిపిస్త అడగడానికి కూడా వీళ్ళే ఉండగా అలాగా ఆ ట్రాన్స్పరెంట్ టేపు నుంచి చూస్తూ ఉంటాడు దీనంగా చూస్తూ ఉంటాడు అర్థమైతే పిక్చర్ వచ్చిందా మీద సంసారంటే అలా ఉంటాడు ఉత్తరాషణలో పడి నా సంతానం నా కొడుకులు నా కూతుళ్ళు నాలా గృహస్థుడిగా ఈ కెనాట్ ఎస్కేప్ అవశ్యం కర్తవ్యే ఈ కెనాట్ ఎస్కేప్ విత్త లోకైణ ఈ మూడింటి నుండి మిథ్యాజ్ఞానము గలవారి చేత తప్పనిసరిగా చేయబడే ఈ యేషణల మూడింటి నుండి అధిగమించి ఉండడు ఇది ఒక్క పోత గురించి దాని గురించి అసలు దాని గురించి ఆలోచించకుండా మానేసి చక్కగా పాఠం వినేస్తూ ఉన్నాడు అంతే దాని గురించి ఆలోచించద్దు ఆలోచిస్తే సమస్య ఆలోచించకపోతే సమస్య కాబట్టి ఆ విధంగా మైక్ వస్తుందండి మరి ఇంకనేమి మైక్ వస్తుందిగా మైక్ ఐటమ్స్ ఆదుకోవచ్చు ఎప్పుడైతే ఈ మూడు వేషణల నుండి అధిగమిస్తాడో జ్ఞాని వాడికి కర్తవ్యం ఉండదు కి మతపరమేహత గురించి వ్యాఖ్యానం వాడికి కూరదగ్గది ఉండదు కూరదగ్గది లేకపోతే కర్తవ్యం ఉండదు వీటిల్లో ఒకటి ఉంటుంది ఇంత నాయిస్ అయితే కష్టం కదా ఓకే మైకు కొంచెం పెంచాలండి కొంచెం పెంచాలి మైక్ ఎలా ఉండాలంటే నాకు అనిపించాలి మనం ఇంకా తక్కువ మాట్లాడచ్చు అని నాకు అనిపించాలి అవును కదండి మైకు బాగా వచ్చినప్పుడు మనం ఇంకొంచెం తగ్గించి మాట్లాడచ్చు అని నాకు అనిపించాలి అంతేగాని ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే కానీ లాభం లేదనిపించకూడదు కంఠానికి ప్రసరణ పడుతుంది సో ఎనీవే ఈ మూడు ఏషన్ల నుండి ఎప్పుడైతే అధిగమిస్తాడో వాటికి అతీతంగా పోతాడో అంటే అర్థమేటర్లు వస్తున్నాయండి వీళ్ళు నా సంతానము వీళ్ళు నా కొడుకులు నా కూతుళ్ళు నా ఇది ఉండదు ఇక్కడ అదంత కష్టం కూడా ఏమీ కాదు దాంట్లో చిక్కుకుంటే అలా అనిపిస్తుంది కానీ అదంత ఇట్ ఈస్ డ్యూయబుల్ బి డన్ ఆల్సో తర్వాత విత్తషణ అంటే డబ్బు వస్తుంది ఖర్చు పెడతాం అంతేకాని దాని మీద ఏ రకమైనటువంటి ఏషణ ఉండదు అది తర్వాత పుణ్యం మీద వెర్రి మమకారం ఉండకూడదు పుణ్యం మీద వెర్రి మమకారం ఉందంటే వాడు పాపాన్ని బాగా పోగేసి ఉంటాడని అర్థం పుణ్యపాపాలకు అధికంగా అతీతంగా పోవాలి కానీ పుణ్యం పుణ్యం ఈ పుణ్యం కావాలి ఆ పుణ్యం కావాలని అలా పట్టుకుంటున్నాడంటే ఏదో సంథింగ్ గడబిడ హై కాబట్టి పుణ్యపాపాలకు అతీతంగా పోవాలి అది కూడా విత్తక్షణలో పడుతుంది ఈవెన్ దట్ ఈస్ నాట్ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు డూ ఎమ్ ఇక అంటే ఏమండి స్వర్గం కావాలని ఎవడైనా కోరుకుంటాడా వేదాంత క్లాస్ అటెండ్ అయిన వాడికి స్వర్గం మీద శ్రద్ధ ఉంటుందా ఉండదు ఇంతల్లాగా పాఠం విన్న తర్వాత ఇంకా స్వర్గం ఏమిటండి ఫస్ట్ క్యాషువాలిటీ స్వర్గమే మొబడి వాన్స్ స్వర్గం నరక భయం ఉండకూడదు అది లోకేషన్లో పడుతుంది దెన్ ఈ లోకంలో పేరు ప్రతిష్టలు కావాలి నన్ను అందరూ గుర్తించాలనేటువంటి వ్యామోహం ఉండకూడదు అది కూడా డూయబుల్లే ఈ మూడు కనుక ఈ మూడు ఏషణలని ఎవడైతే విడిచిపెట్టేస్తాడో ఆత్మస్వరూప జ్ఞానం చేత ఆ శ్లోకం ఆత్మజ్ఞానాన్ని వర్ణిస్తోంది అందుకోసం చెప్తున్నాను అటువంటి జ్ఞానికి ఇక ఏషణ లేదు కామన లేదు కామన లేకపోతే కర్మ ఉండదు కర్తవ్యకర్మే ఉండదు ఇంకా పనే ఉండదు చేయాల్సిందే ఉండదు కానీ భిక్ష ఒకటి అందుకోసం శరీర స్థితి మాత్ర ప్రయుక్తం చరంతి దేహాన్ని నిలబెట్టాలి యూ షుడ్ నాట్ కమిట్ ఫిజికల్ సూసైడ్ దేహానికి ఏదో కొంత ఆహారాన్ని రోగం వచ్చినప్పుడు మందుకు ఆరేస్తూ ఉండాలి దానికి ఒక గూడు ఏర్పరిచి దాన్ని ఆరోగ్యంగా అట్టు దాన్ని పని చేయిస్తూ ఉండాలి దాన్ని దాన్ని మప్పకూడదు మొప్పడం అంటారు సెన్ ఎక్స్ప్రెషన్ టెన్లో అలా అంటారు ఇది అది ఆ ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ దానికి మప్పకూడదు అది భోగాలకి మరిగీట్లా చేయకూడదు దాన్ని అలా హార్డ్ వర్క్లో పెడుతూ ఉండాలి ఫర్ ఇట్ సోన్ గుడ్ ఆ విధంగా దేహాన్ని నిలబెట్టడం కోసం కావలసిన చేష్ట ఏదైతే కలదో అది మాత్రమే చేస్తూ ఉంటాడు అటువంటి జ్ఞానులకు నా తేషాం ఆత్మజ్ఞాన నిష్టావ్యతిరేకైన అన్యత్ కర్తవ్యమస్తి నాస్తి అనమాట ఆత్మస్వరూప నిష్ఠులే ఉండుట తప్ప వారికి చేయవలసినటువంటి కర్తవ్యమేమి ఉండదు కిమత పరమేహతే ఈ దీ ఈ సందర్భంలోనే అక్కడ శ్రీకృష్ణుడు గీతలో ఏమని చెప్పాడంటే ఎస్వాత్మరతిరేవస్ ఆత్మతృప్త మానవ ఆత్మన్యవ తార్యం న విద్య తార్యం న విద్య తర్శ కర్మ న విద్యే కాదు వారికిసిన కర్మ ఉండదు అంతేగాని ఏ పని చేయడాని మాత్రం కాదు పని అవుతూ ఉంటుంది కానీ ఇది చేసి ఈ ఫలాన్ని పొందాలి అనేటువంటి బంధము ఉండదు ఎవరికైతే ఆత్మ నుండే రతిని కలిగి ఉంటాడు ఆత్మస్వరూపము నుండే తృప్తిని ఆత్మస్వరూపము నుండే సంతోషమును కలిగి ఉంటాడు అలాగే గీతలోనే నైవ తస్య కృతే నార్థ కశ్చన సాధారణంగా లోకంలో ఇది చేస్తే లాభం ఇది చేయకపోతే నష్టం అంటూ ఉంటాయి ఈ జ్ఞానికి చేస్తే కలిగి లాభం లేదు చేయకపోతే వచ్చే ప్రత్యవాయం లేదు నాకు నేహ కష్టన సో ఆ విధంగా జ్ఞాని సైకలాజికల్ డిపెండెన్స్ కూడా లేకుండా ఉంటాడు అని శంకర్ల ఆ కూడా తిద్ది అర్థం వ్యపాశయ అని అదే శ్లోకంలో వస్తుంది ఏ ప్రయోజనమునైనా ఆశ్రయించినప్పుడు మీరు ఒక ప్రయోజనాన్ని పట్టుకుంటే ఆ ప్రయోజనం సిద్ధించడం కోసం ఇంకొకళ్ళని పట్టుకోవాలి ఇంకొక ప్రాణిని పట్టుకోవాలన్నారు భూతం ఇప్పుడు సవారీ చేయాలని కోరిక పుట్టిందనుకోండి సవారీ అనే ప్రయోజనం కావాలంటే గుర్రాన్ని వెతికి పట్టుకోవాలి అది కూడా ఒక భూతవ్యపాశ్రయమే గుర్రాని మీద వీడు సైకలాజికల్గా డిపెండెంట్ అయిపోతాడు గుర్రం కావాలి వీడికి ఓ మహా ఒక ఆయన ఉన్నారు నాకు ఏనుగు సవారీ చేయించాలని ఆయన కోరిక భక్తులను కోరే నాకు ఒక ఏనుగు మీద మీరు ఒకసారి సవారీ చేయించారు అంటే ఆయన భూతవ్యపాశ్రయం అయిపోయింది ఇప్పుడు ఏనుగును పట్టుకున్నాడు ఆయన ఇప్పుడు ఏనుగు మీద ఉంది ఆయన యొక్క ఏషన్ అంతా ఏనుగు మీద భక్తులు ఏనుగును తీసుకొస్తే ఆ ఏనుగు కూర్చొని అలా తోలిగించేదాన్ని ఆయన ఆనందపడిపోతాడు అటువంటి సో ఈ విధంగా సైకలాజికల్ డిపెండెన్స్ ఏమి వ్యక్తికి ఆయనకేం వచ్చి ఉపకారం ఏమి ఉండదు కానీ సైకలాజికల్ డిపెండెన్స్ కాబట్టి లోకంలో ఏ విధమైనటువంటి సైకలాజికల్ డిపెండెన్స్ లివింగ్ బీయింగ్ లేకుండా ఉంటాడు అది కిమతఃపరమేహత అనే విషయాన్ని ఆ విధంగా తెలుసుకోవాలి చూద్ద భాష్యకారులే ఉంటాను ప్రాప్య ఏతాం తథోక్తం తృత్స్నాం సమస్తాం సర్వజ్ఞత బ్రాహ్మణ్యం పదం సబ్రాహ్మణ ఈ విధమైనటువంటి సర్వజ్ఞత్వమును పొంది సర్వజ్ఞత్వము అంటే కొంత చెప్పాను నేను సర్వశ్చా సౌజ్ఞ అయితే రాబోతో ఆ సర్వజ్ఞతాం అనే పదం ప్రయోగించారో తృత్స్నాం సర్వజ్ఞత సమస్తమైన సర్వజ్ఞానము గలవాడు అనే విషయము అక్కడ సర్వజ్ఞత్వంలోనే సర్వ ఉన్నది కృత్స్నాం అనే దాంట్లో సర్వా ఉన్నది కృత్స్నాము సర్వజ్ఞత ఎన్ఫోసిస్ కోసం అలా చెప్పారు అయితే ఈ కృత్స్నమైన అంటే సమస్తమైన సర్వజ్ఞత్వము అనేది దానికోసం ఒక రెండు శ్లోకాలు కారికలు వస్తున్నాయి కాబట్టి అక్కడ మనం ఇంకా విధంగా చూస్తాము అది పొంది ఆ జ్ఞానమును ఆత్మస్వరూప జ్ఞానమును పొంది చూడండి ఏది ఉన్నదో అది తెలుసుకుంటే వాడు సర్వజ్ఞుడే ఏది ఉన్నదో అది తెలుసుకుంటే సరిపడుతుంది వాడు సర్వజ్ఞుడే కల్పే కల్పించుకున్న కల్పనలు కోట్ల కోట్ల కోట్ల కల్పనలు ఉంటాయి అవన్నీ ఇప్పుడు తెలుసుకోవాలంటే ఎక్కడది అయ్యే దేవుడి గురించి లోకంలో దేవుడి గురించి లక్షలాది కల్పనలు ఉన్నాయి వాటిలో ఏకొద్దో తెలుసుకునే ప్రయత్నమే కంపారిటివ్ రిలిజియస్ స్టడీ అంటారు కంపారిటివ్ రిలీజియస్ స్టడీ అంటే అర్థం ఏంటి దేవుడి గురించి ప్రపంచంలో వేరువేరు మానవ సముదాయాల్లో ఉండే రక అనేకానేకములైన కల్పనలు ఏమి గలవో ఆ కల్పనలలో కొన్నింటినీ స్టడీ చేస్తే ఆయన ప్రొఫెసర్ ఆఫ్ రిలిజియన్ అవుతాడు ఏమండి ఇప్పుడు ఆ జ్ఞానమే ఎవరికి కావాలి ఎందుకు ఆ జ్ఞానం ఆ జ్ఞానం అంతా ఉంటే వాడు సర్వజ్ఞుడు అవుతాడా ఆ సర్వజ్ఞుడు మాట అలాంటి కింజ్ఞుడు కూడా కాడు ఎందుకంటే ఆత్మస్వరూపం ఇంకా తెలియలేదు దేవుణ్ణి ఆత్మరూపంగా ఎవడైతే తెలుసుకున్నాడో వాడికి ఈ కల్పనలు వేలాది కల్పనల్లో ఏ ఒక్కటి తెలియకున్నా వాడు సర్వజ్ఞుడే అది అక్కడ సర్వజ్ఞత్వం ఉంటాయి మట్టిని తెలుసుకున్నాక ఇక మట్టితోటి ఎన్ని రకాల రూపాలు చేస్తారు ఎన్ని రకాల పిడతలు చేస్తారు ఈ సమాచారం ఎవరికి కావాలండి నామరూపాల సమాచారం అది విక్షాజ్ఞానం కాబట్టి ఆ విధమైన సర్వజ్ఞత్వాన్ని ఎవడైతే పొంది ఉన్నాడో ఆత్మస్వరూప సర్వజ్ఞత్వాన్ని ఎవడైతే పొంది ఉన్నాడో ఎలా ఉంటుందంటే మీరు కొంచెం నిర్మమాటంగా కనుక పరిశీలించగలిగితే ఇండియన్ సోషల్ సీన్ ని ఓ మహాత్ముడు వర్ణించాడు వాళ్ళ వెంటన్నని రమణ మహర్షి శిష్యుడు అలా గొప్ప మహాత్ముడు కింద ఆయన ఇంకా ఇతర పండితులు వర్ణించారు ఎలాగంటే మీరు ఇండియన్ సోషల్ సింగ్ చూశారనుకోండి ఇండియా సొసైటీని చూశారనుకోండి చాలా నాయిస్ ఉంటుంది పొలిటికల్ నాయిస్ చాలా ఎక్కువ ఉంటుంది చాలా పొలిటికల్ నాయిస్ ఉంటాయి ఎంత నాయిస్ ఉంటుందంటే చాలా ఎక్కువగా ఉంటుంది దాంట్లో దేంట్లోనూ సత్యం ఉంటుంది దాన్నంతా మీరు తిరస్కరించగలగా మీరు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సీన్ తీసుకుంటే కూడా ఎంత నాయిస్ ఉంటుందంటే చాలా నాయిస్సు ఉంటుంది తర్వాత ఇప్పుడు ఢిల్లీ పొలిటికల్ సీన్ తీసుకుంటే అక్కడ ఇంకా పెద్ద నాయిస్సు ఉంటుంది రకరకాల నాయిస్సులు ఉంటాయి దాన్నంతా కూడా మీరు తిరస్కరించాలి యువర్ టు పెనిట్రేట్ దాట్ తర్వాత సోషల్ లైఫ్ తీసుకుంటే కేవల అర్థకామ పరంగా ఉంటుంది కేవలము అర్థకామాలే అర్థకామాలు తప్పింకే ఉంటుంది ఇండియా ఈజ్ ది వరల్డ్స్ క్యాపిటల్ ఆఫ్ స్మాల్ ఎంటర్ప్రన్యూర్స్ ప్రపంచంలో ఇంతమంది స్మాల్ ఎంటర్ప్రన్యూర్స్ ఇంకెక్కడా లేదు ప్రతి వాడు ఎంటర్ప్రన్యూరే అంటే అర్థమేంటి అది పాజిటివ్గా చెప్పాను దాన్ని నెగిటివ్గా చెప్పాలంటే ప్రతివాడు ఎదరవాడి జేబులో డబ్బు తన జేబులోకి ఎలా వస్తుందని చూసి కూడా ఎంటర్ప్రన్యూవర్ అంటే అంతే కదా ఎంటర్ప్రన్యూవర్ అంటే నీ జేబులో డబ్బు నా జేబులోకి వచ్చేయాలి ఇప్పుడు ఇప్పుడు నౌ ఇట్ హ్యాస్ టు కామ్ హౌ అన్నది ఇట్స్ ఓన్లీ డీటెయిల్స్ ఏమిటో మీ వర్క్ డౌట్ నీ సొమ్ము నా జేబులోకి వచ్చేసేయాలంటే ప్రతివాడు స్మాల్ ఎంటర్ప్రన్యూవర్ వాడు రోడ్డు మధ్యలో దుకాణం పెట్టే సందర్శం ఉంటుంది బ్యాంక్ ఆఫ్ ఇండియా రోడ్డు మధ్యలో దుకాణం పెట్టి అమ్మేస్తూ ఉంటాడు రోడ్డు మధ్యలో ట్రాఫిక్ ఏమైపోయిందనే గోరం లేదు దీని కారణంగా ట్రాఫిక్ ఆగిపోతే ట్రాఫిక్ ఆగిపోయింది కనుక ఆగిపోయిన వాళ్ళ దగ్గర వస్తువులు అమేజింగ్ కోడ్డబ్బు చేసేసుకుంటూ ఉంటాయి అమేసింగ్ సొసైటీ అర్థము కామము తర్వాత ప్రపంచంలో కల్లా మ్యాక్సిమం డ్రింకింగ్ ఇండియాలోనే ఉంటుంది మ్యాక్సిమం హయ్యెస్ట్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇది ఇన్ ఇండియా అంటే యూ హ్యావ్ టు కౌంట్ కంట్రీ లిక్కర్ ఆల్సో కంట్రీ కూడా కలుపుకుంటే వరదలు పారిస్తారు మన వాళ్ళు డ్రింకింగ్ హ్యాబిట్స్లో ఎవరికి తీసుకోరు సో అర్థకామ ప్రధానంగా ఉంటుంది సోషల్ లైఫ్ యూ హ్యావ్ టు పెనిట్రేట్ దాట్ దాన్ని పెనిట్రేట్ చేయాలి అప్పుడు మీకు రిలీజియస్ లైఫ్ కనపడుతుంది రీడన్ విత్ హారిఫయింగ్ సూపర్ స్టేషన్స్ హారిఫయింగ్ సూపర్ స్టేషన్స్ మనిషి తల తిరిగి పడిపోతాడు ఈ సూపర్ స్టేషన్స్ లైఫ్ చూసినట్లయితే ఎంత ఘోరమైన లిటరేచర్ ఉంటుంది మొత్తం ఒక సూపర్ తోటి నిండి ఉంటుంది మహిమలు ఉంటుంది ఓ పుస్తకం ఓ మహాత్మ ఒక ఆయన ఉన్నారు ఆయన అమెరికా వెళ్ళి వచ్చారు రెండు మూడు నెలలు అమెరికాలో ఉండగా ఈ మహాత్మును ప్రదర్శించిన మహిమలు రెండు పేజీల పుస్తకం అంత సూపర్ స్టేషన్స్ అంత ఆల్ ది వే సూపర్ ది రెలిజియస్ లైఫ్ ఈజ్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సూపర్ టు పెనిట్రేట్ ఆల్ ఆఫ్ ఇట్ దాన్ని అంతని పెనిట్రేట్ చేయాలి తర్వాత స్కాలర్స్ బ్రాహ్మీణ్ స్కాలర్స్ ఇక్కడక్కడ స్కాలాస్టిక్ సెంటర్స్ లో వాళ్ళు ఉంటారు కాశీ ఒకప్పుడు విద్వాంసుల కేంద్రం నేను ఒక పిక్చర్ మీకు ఇస్తున్న ఆత్మస్వరూపం ఉంటాయిటా అని ఒక ఇన్స్పైరింగ్ నేను ఇన్స్పైర్ అయిపోయి మీకు చెప్తున్నాను అన్యత భావించకూడదు కొంచెం ఓపెన్ మైండ్ తోటి చూడాల్సి ఉంటుంది ఎటువంటివన్నీ ఈ బ్రాహ్మీణ్ స్కాలర్స్ ఉంటారు కాశీలో ఉండేవారు హరిద్వార్లో ఉంటారు హృషికృష్ణలో ఉంటారు తర్వాత కొన్ని ట్రెడిషనల్ ప్లేసెస్లో ఇంకా ఇప్పటికీ కాంచి అని అలాంటి చోట్లు ఉంటారు రాజమండ్రిలో ఉంటారు వీళ్ళందరూ కూడా ఎండ్లెస్ ఫ్యూటైల్ డిస్ప్యూటేషన్స్ తోటి దే విల్ బి వేస్టింగ్ దేర్ లైఫ్ ఆల్ ది వే ఆల్ ది ఇయర్స్ ఆఫ్ లైఫ్ను వాళ్ళు అలా వేస్ట్ చేసుకుంటూ పోతూ ఉంటారు దాన్నంతానే మీరు పెనెట్టి వాళ్ళు తగులుతారు మీరు మీరు ఈ రెలిజియస్ లైఫ్ పెనిట్రేట్ చేసి కొంచెం ముందుకు పోతే వాళ్ళందరూ ప్రత్యక్షం అవుతారు వాళ్ళందరికీ దండం పెట్టి వాళ్ళని మీరు పెనిట్రేట్ చేయగలరు పెనిట్రేట్ చేస్తే మీకు అప్పుడు ఇండియా ప్రపంచానికి ఇయ్యగలిగిన విలువలేని విలువ జ్ఞానము అప్పుడు మీకు అక్కడుగున కనపడుతుంది ఆ జ్ఞానాన్ని పొందిన మహాత్ములు కొద్దిమంది కనపడుతున్నారు వాళ్ళు తమ జ్ఞానాన్ని కట్టుపుచ్చుకుని బతుకుతూ ఉంటారు ప్రదర్శించరు ప్రకటించరు మొదవ మూల కూర్చొని ఉంటారు మీరు వెళ్ళి వాళ్ళ సన్నిధిలో కూర్చోవచ్చు వాళ్ళకి దయ కలిగితే కలుగుతుంది మీ ఉత్సాహాన్ని బట్టి మీకుండేటువంటి జిజ్ఞాస కనుక సరిగ్గా వాళ్ళు వాళ్ళు దొరుకుతారు జిజ్ఞాసు ఉంటే దొరుకుతారు ఇంకెవరికి దొరకరు ఎందుకంటే వాళ్ళు ప్రకటించబోరు మేము ఇలాగానే వాళ్ళు ఏమీ ప్రకటించు అటువంటి మహాత్ములను మీరు పట్టుకుని వాళ్ళ సత్సాంగత్యం చేస్తే మీకు ఆత్మస్వరూపం యొక్క జల కోపసరం దొరుకుతుంది అది ఐ హోప్ ది పాయింట్ సో అది బ్రాహ్మణ్యం పదం అలా ఉంటుంది అంచేతనే అంత ఆ విషయాన్ని ఈ విషయాన్ని నేను మోడర్న్ పరిభాషలో చెప్పాను ఇంత ఇన్ని మాటల్ని శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు ఆశ్చర్యవత్మశని కశ్చిదైన సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని మనుష్యాణాం సహస్రేషు ఇత్యాది వాక్యాల్లో ఆయన ఒక పద్ధతిలో ఆయన చెప్పాడు చాలా చిత్రమైనటువంటి జ్ఞానం సో అటువంటి సర్వజ్ఞత్వాన్ని ఆయన పొందినాడు బ్రాహ్మణ్యం పదం స ఆయన బ్రాహ్మణుడు ఏష మహిమా బ్రాహ్మణస్ తే ఏష నిత్యో మహిమ బ్రాహ్మణస్యా అన్నది ఈ బృహదారం యొక్క నుంచి అని నాకు గుర్తు అనిపిస్తుంది బ్రహ్మజ్ఞాన యొక్క మహిమ ఇది నిత్యము మహిమ అంటే గ్లోరీ ఏమిటా గ్లోరీ యేషడాత్రయము నుంచి వినిర్ముక్తుడే ఉంటాడు ఆకాశకల్పమైన జ్ఞానస్వరూపుడుగా ఉంటాడు అది ఆయన మహిమ ఈ లోకంలో మిగతా వాళ్ళు చూపించే మహిమలని మ్యాజిక్లు ట్రిక్స్ అవి అలా పోతాయి కానీ జ్ఞాని యొక్క ఈ మహిమ మహిమ అంటే ఆ గొప్పదనము ఆ శోభ ఆ ప్రకాశ జ్ఞానప్రకాశమునికే మహిమానికే ఆ జ్ఞానప్రకాశము నిత్యము అది కాలాతీతము అంటే ఓ కాలంలో వచ్చి ఓ కాలంలో పోయి కాదు అంటే అర్థమట తెలుసునండి మీరు ఆత్మస్వరూపంలోకి ఒకసారి మీరు ప్రవేశిస్తే దాని యొక్క ఒక ఝలక్ ఒక ఇన్సైట్ మీకు కలిగిందంటే స్కేదే దాన్ని మీరు మళ్ళీ పోగొట్టుకోరు దాని నుంచి మీరు స్లిప్ అయిపోయేటువంటి అవకాశమే లేదు దీనికి ఒక దృష్టాంతం చెప్తా శిశువు ఒకసారి పుట్టేడంటే మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళే ప్రసక్తి ఉన్నది పుట్టేడంటే పుట్టేశాడంటే అదేవిధంగా వీడు ఆత్మజ్ఞానం ఒక్కసారి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడంటే మళ్ళీ ఈ సంసారంలోకి వెళ్ళే ప్రసక్తి ఉన్నది ఆయన ఎక్కడున్నా ఎలా ఉన్నా గృహస్థిగా ఉన్నా సన్యాసిగా ఉన్నా ఎలా ఉన్నా మళ్ళీ తిరిగి సంసారయ్యేటువంటి ప్రసక్తి ఉంది మళ్ళీ స్లిప్ అయిపోతాడేమో ప్రసక్తియే ఉండదు ఎందుకంటే ఒక్కసారి ఆ ఇన్సైట్ వచ్చిందంటే ఈ విల్ నెవర్ లూజ్ ఇట్ ఎందుకు అది నిత్యోమహిమ అంటే తెలుసునండి ఆ జ్ఞానస్థితి ఆ ఆత్మనిష్ట చాలా సరళమైన స్థితి దాంట్లో ఏ రకమైన కాంప్లికేషన్ ఉండదు ఏ రకమైన కాంప్లికేషన్ ఉండదు ఫలానా వాళ్ళు నా వాళ్ళు అనే ఐడియాయే ఉండదు వీళ్ళు పరాయి వాళ్ళు అనే ఐడియా కూడా ఉండదు కాబట్టి ప్రపంచమంతా నా అని చెప్పి అని ఊరికే అదొక ఎక్స్ప్రెషన్ అంతే స్వాపరా భేదం ఉండదు అందరియందు సమానమైన ప్రేమ కలిగి ఉంటారు అందరినీ ఆత్మరూపంగా దర్శిస్తూ ఉంటారు చాలా సరళమైన జ్ఞానం సంసారుల యొక్క వాళ్ళు జ్ఞానం అని ఏదైతే అనుకుంటారో ఆ జ్ఞానం చాలా జటిలంగా కాంప్లెక్స్గా ముళ్ళు ముళ్ళు పడిపోయినంతకంటే కూడా కాంప్లెక్స్గా ముళ్ళు పడి ఉంటుంది అది ఆ జ్ఞానం అని వాళ్ళు అనుకుంటారు పేరాజ్ జ్ఞాన యొక్క ఆత్మనిష్ట చాలా సరళంగా ఉంటుంది దాంట్లో అది అది వర్ణనకు అందదు దాన్ని వర్ణించలేదు కానీ అది స్వత స్వతహాగా జ్ఞానిక అనుభవానికి వచ్చేస్తూ ఉంటుంది అటువంటి నిష్టలో ఉంటాడు జ్ఞాని అది నిత్యో మహిమ అంటే అది అది మహిమ అంటే అయితే సొసైటీలో చెప్పాను కదా రెలిజియస్ లైఫ్లో నైంటీ నైన్ ప్లస్ పర్సెంట్ సూపర్ స్టిషస్ లైఫ్ నైంటీ ప్లస్ నేనేమో మొహమాట పట్టలేదు అధ్యతనే మహిమల పేరుతోటి ఆల్ కైండ్స్ ఆఫ్ జంక్ సొసైటీలో నడిచిపోతూ ఉంటుంది ఆల్ కైండ్స్ ఆఫ్ జంక్ కాబట్టి దాన్ని అంతని పెనిట్రేట్ చేయగలగాలి మీరు చాలామంది పెనిట్రేట్ చేయరు అక్కడే అక్కడే పట్టుకుపోతారు అక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఉండే ఓ మహాత్ములు అర్థం ఉంది కదా అక్కడే తట్టుకుపోతారండి తట్టుకుపోతారంటే అర్థం ఏంటి స్టిక్ అయిపోతారు అతుక్కుపోతారు అక్కడే తట్టుకుపోతారు ఇంకా ఎవరికి వెళ్ళలేదు అలాంటి ఎక్స్ప్రెషన్ ఉందండి మంచి ఎక్స్ప్రెషన్ ఉంది తట్టుకుపోవడం ఉందా ఎక్స్ప్రెషన్ విన్నారా ఎప్పుడైనా ఎనివే సో అటువంటి జ్ఞాని అనాపన్నాదిమధ్యాంతం అనేది వ్యాఖ్యానిస్తున్నారు ఆదిమధ్యాం ఉత్పత్తిస్థితిలయా అన్నా అప్రాప్తాద్వయస్ పదసే తదిమ్యాంతం బ్రాహ్మణ్యం పదం దానికి బ్రాహ్మణ్యం పదం అని పేరు ఆ బ్రాహ్మణునకు స్వంతమైనటువంటి పదము పదము అంటే మోక్షస్థితి మోక్షస్థానము అది అనాపన్నాది మధ్యాంతం అంటే ఆది మధ్యాంతములను పొందినది కాదు ఆపన్న అంటే పొందగా అనాపన్న అంటే పొందలేదు ఆది ఆదిమధ్యాంతములు అంటే సృష్టి స్థితి లయములు ఉత్పత్తి స్థితి లయములు చూడండి మనిషి ఓసారి నేను ఏదో పాఠం చెప్తున్నాను నాసదీ సూక్తం ఏదో చెప్తున్నా అంట్లో ది సోర్స్ ఆఫ్ ది యూనివర్స్ ది ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్స్ గురించి ప్రసక్తి నడుపుతుంది నేను సడన్గా ఆధ్యాత్మిక ఆధ్యాత్మంలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా అధ్యాత్మం అంటే మనిషి వాడి ఆత్మస్వరూపము ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒక విద్యార్థి సందేహాన్ని విలిపించాడు ఏమని మీరు ఆ అరిజిన్ ఆఫ్ ది యూనివర్స్ అని మొదలుపెట్టి ఆ వ్యక్తి యొక్క మూలంలోకి ఆ పరిచ్ఛన్నమైన చెప్తున్నారు ఏమేమి అంటే ఇప్పుడు నేను చెప్పాను చూడప్ప అధ్యాత్మంలో తెలుసుకుంటే నీకు అధిభూతంలోనూ అధిదైవంలోనూ తెలుస్తుంది అధ్యాత్మంలో తెలియాలి అధిభూతము అంటే భౌతిక ప్రపంచం భౌతిక ప్రపంచము ఏదో అదంతా నియమే ఉంది భౌతిక దేహం అధిదైవము అంటే పరమేశ్వరుడు ఆత్మచైతన్యస్వరూపుడు ఆ పరమేశ్వరుడు నీ అందే ఆత్మరూపంగా ఉన్నాడు కాబట్టి అధ్యాత్మంలో అధిభూతము అధిదైవము అంతర్గతమై ఉంటాయి నువ్వు అధ్యాత్మ ఇది ఉపనిషత్తు అంటే మనం దీని పేరే ఉపనిషత్తు అధ్యాత్మం తెలియకుండగా అధిభూతాన్నే అధిదైవాన్ని నువ్వు తెలియలేవు కాబట్టి అక్కడ ఆరిజిన్ ఆఫ్ ది నేను దాన్ని ఒక మనిషికి అన్వయించి చెప్పడంలో అభిప్రాయం ఏమిటంటే అధ్యాత్మ ఈజ్ ఎవరిథింగ్ సో ఇప్పుడు మీరు జగత్తు గురించి మీరు ఆలోచన ఎలా ఉంటుంది జగత్తు గురించి ఆలోచన ఎలా ఉంటుంది సృష్టి స్థితి లయము మొత్తం మతాలన్నిటికీ కూడా స్టార్టింగ్ పాయింట్ ఏమిటండి సృష్టి స్థితి లయం దేవుడు సృష్టించాడు దేవుడు స్థితి చేస్తున్నాడు ఎప్పుడో తనలో కలిపేసుకుంటాడు ఆ దేవుడు హెవెన్లో ఉంటాడు అని కదా ఆ దేవుడు హెవెన్లో కాదండి ప్యారడైజ్ అనే చోటు ఉంటాడు అని ఇంకో మతం హెవెన్కి ప్యారడైజ్కి మళ్ళీ చిన్న తేడా కొంతమంది హెవెన్ అనే అంటారు క్రిస్టియానిటీలో హెవెన్ అనే అంటారు ప్యారడైజ్ అని తక్కువ అయితే ఇస్లాం మొదలైన ట్రెడిషన్స్లోనూ తర్వాత జూడా యొక్క ట్రెడిషన్స్లోనూ ప్యారడైజ్ అనే పదం అధికంగా వాడతారు ఈ హెవెన్కి ప్యారడైజ్కి తేడా ఏమో నాకైతే ఏమీ అందుబాటు కాలేదు ఇంకా వాళ్ళని థీలాజీఎన్స్ ఏమన్నా అడిగితే మరి వాళ్ళు చెప్తారేమో నాకు తెలియదు సో అదేముడు అక్కడ ఉంటాడు సృష్టి స్థితిలో ఏం చేస్తూ ఉంటాడు మన ఇంతకంటే ఏదో పెద్ద ఉద్ధరించారని మీరు అనుకోవద్దు మన కూడా అలాగే మాట్లాడతారు ఇంకా ఇంకా ఒకప్పుడు అధ్వాన్నం వాడు ఒక్కడే చేశాడంటే వీళ్ళు ముగ్గురు చేశారంటారు ఆ ముగ్గురికి పెళ్లిళ్ళు చేసి కూర్చోపెట్టారు వాళ్ళకి సంతానం వాళ్ళకి పరివారాలు వాళ్ళకి మా ఫ్యామిలీలు మనవాళ్ళు కూతుళ్ళు కొడుకులు భావమరుగులు మొత్తం అంత వ్యవస్థ అంతా చేసి పెట్టారు ఇప్పుడు మీరు దాన్ని ఎలాగో బ్రేకప్ చేస్తారో ఆ జటిలమైనటువంటి ఆ పరిస్థితిని మీరు ఏ రకంగా షేక్ చేస్తారో నేను చూస్తే ట్రై చేయండి ఐ విల్ సీ నేను ఇద్దరినీ ఒకే ప్రశ్న అడిగాను ఎందుకంటే అంత కన్ఫ్యూజన్గా అనిపించి ఎందుకంటే మేము కురాల్లో ఏదో వేదాంతం చదువుతున్నాము ఈ పురాణాలు వింటున్నాము సాహిత్యం చదువుతున్నాము కాంట్రడిక్షన్లో బతకడం కష్టంగా ఉంటుంది చాలామంది కాంట్రడిక్షన్లో బతికేస్తారు కాంట్రడిక్షన్ విరోధాన్ని పరిష్కరించుకోవడం నేను ఇద్దరు మా నాన్నగారిని అడిగాను ఏమంటే మీరు చెప్పండి ఏమిటి అసలు ఈ బ్రహ్మ విష్ణువురు దీని సంగతి ఏమిటో నాకు చెప్పండి యు టెల్ మీ క్లియర్లీ డోంట్ ప్లే అరౌండ్ ఇట్ యూ టెల్ మీ వాట్ ఈజ్ దిస్ నువ్వేమో ఇచ్చి డిస్క్రిప్షన్ చూస్తే ముగ్గురు జెంటిల్మెన్ ఉన్నట్టుగా డిస్క్రిప్షన్ ఇస్తున్నావు అయా పురాణంలోనో తత్వంలోనేమో అంతా ఒకే పరబ్రహ్మ నుంచి వచ్చి జన్మార్ధ్యశ్వేతహలో ముగ్గురు ఉన్నారా ఒక్కడున్నడా మేము ఏది కొట్టుకోవాలి ఇప్పుడు అని అడిగితే అరే అలాగే ఉంటాయి మనం జన్మార్జశతహయే కొట్టుకోవాలి ఎప్పుడో ఒకసారి ఫ్రస్ట్రేట్ అయిపోయి నేను అడిగాను నాకు ఒక ముందు శాంతి లభించింది ఊరుకున్నాను ఆ తర్వాత ఇంకోసారి ఫ్రస్ట్రేట్ అయ్యాను ఇప్పుడు పూజ స్వామీజీని అడిగాడు స్వామీజీ ప్లీజ్ కెల్ మీ ప్లీజ్ గైడ్ మీ బ్రహ్మ విష్ణు రుద్ర వర్సెస్ పరమాత్మ పర బ్రహ్మ సో బుచ్ వే వీ హెవ్ టు ప్రొసీడ్ దేని మీద ఎంఫోసిస్ పెట్టుకోవాలి ఐఎమ్ కన్ఫ్యూస్డ్ మేబీ ఐఎమ్ మిస్సింగ్ సమ్థింగ్ దర్స్ వై ఐమ్ కన్ఫ్యూజ్డ్ దర్ ఇస్ ఆల్ దీస్ పీపుల్ దే ఆర్ నాట్ కన్ఫ్యూజ్డ్ బికాస్ దే ఘాట్ సంథింగ్ సమ్ పాయింట్ వాళ్ళు దొరికి వాళ్ళు కన్ఫ్యూజ్డ్ కాలేదేమో అన్నాడు తెలియదు బికాజ్ ఐఎమ్ మిస్సింగ్ సమ్థింగ్ ఐఎమ్ నాట్ షూర్ యూ క్యాన్ మేక్ అంటే ఆయన కూడా సిమిలర్గా ఇవ్వారు కాబట్టి ఎనీవే జగత్తు అనగానే మీరేమంటారు సృష్టి స్థితి లా నేను ఆధ్యాత్మం దగ్గరికి రండి నేను పుట్టాను ఎప్పుడో గడిచిపోతాను మధ్యలో ఇప్పుడు లైఫ్ నడుస్తుంది స్థితి స్థితి అంటే ఏమిటండి మనుషుల ఆలోచన ఎలా ఉంటుందో మీరు చూడండి మనిషి జీవితాన్ని థాట్ నడిపిస్తుందండి మీరు గమనించాలి డబ్బులు ఉద్యోగాలు భార్య పిల్లలు సంసారం ఎల్లుడు వాటిలో అవి నడిపించడం జీవితాన్ని అవన్నీ ఇన్సిడెంట్ థాట్ నడిపిస్తుంది ఇప్పుడు ఈ డైమండ్ పాయింట్ సెంటర్ ఈ బిల్డింగ్ ఐదంతస్తుల భవనం ఇలా సెంటర్లో ఇలా నిలబెట్టారంటే థాట్ హ్యాస్ పూట్ ఇట్ బ్యాడ్ ఇక్కడ నా లాంటి సాధువు ఒకటి ప్లేస్కి మీరు తీసుకోండి అని ఇచ్చేశారంటే థాట్ హ్యాస్ దాన్ని సో ఐ వాజ్ స్టాండింగ్ బిఫోర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇండోస్ డేస్ అది నిలబడి రోజుల్లో అలా చూసి రెండు బిల్డింగ్లు ఒకటి కాదు నాకు ఇప్పటికే అప్పటికే ఇప్పుడు పోయాయనుకోండి నాకు అప్పుడు పెద్ద ఆశ్చర్యం ఏంటంటే ఒకటే అనుకుంటే రెండు పక్క పక్క రెండు హండ్రెడ్ స్టోరీస్ బిల్డింగ్లు రెండు ఒకటి చాలన్నట్టు Allah, you see, in Omadana, human thought, it is not the building which is soaring into the sky, it is the human thought that is soaring into the sky. Human thought can be. Thought has such a fantastic power. So, manishi jivita ne thought na di prismane. A thought lo, ఎలా ఉంది నేను పుట్టాను నేను పోతాను వీడి జీవితాన్నంతనే కూడా ప్రభావితం చేసేటువంటి థింకింగ్ అది తర్వాత మధ్యలో స్థితి ఉంటుంది ఆ జగత్తుకు పెట్టిన స్థితి వీడు తనకు పెట్టినట్టు ఏది జగత్తుకి ఇదే ఆ విద్యార్థిని చెప్పాను ఏది అధిభూతంలో దైవంలో ఉంటుందో అదే అధ్యాత్మంలో ఉంటున్నాను వీడి జగత్తు సృష్టి స్థితి లయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంత ఉత్సాహంగా అంటే అవి తన ఎందు కల్పించుకుని కూర్చుంటాడు తనకు అనుభవానికి వస్తూ ఉంటాయి అజ్ఞాన నిథ్యాజ్ఞాన రూపంగా అనుభవానికి వస్తాయంటే యథార్థం అనుకున్నారు నేను పుట్టాను నేను పోతాను ఇన్బిట్వీన్ స్థితి ఉన్నది ఈ స్థితిలో బాల్యము యవ్వనము మధ్య వయస్సు పెద్ద వయస్సు అని స్టేజెస్ ఉన్నాయి నాలుగు ఒకడంటాడు షేక్స్పియర్ ఏడన్నాడు ఎవరిని తోచినట్టుగా వాళ్ళు భావవికారములని ఐదు ఏడు ఆరు ఆరులో రెండు తీసిస్తే నాలుగని యాస్కాజార్ అంటాడు Yavala kudu unjana tu wali lekkha bitata. That's a process. Kani ki sthitiya ni pehru. I am in it. And therefore this world is in it. Mani Allah <laughs> chushmukadu. Kani yani yokka drishtilo utpattishthitilayimu <laughs> lundam. Jagattu yadala utpattishthitilayimu lundam. Anjya putra haana jayeta. Tatvato vana mahaya. Anjya putra puttadu. Tatvata ha puttadu. Mahaya jeta koda puttadu. సతో జన్మ మాయ సత్తే పుడుతుంది జగద్రూపంగా ఎలాగా మాయ అంటే పుట్టదనర్థం కాబట్టి జ్ఞాని యొక్క దృష్టిలో ఉత్పత్తి స్థితులు ఏము ఉండవు జగత్తుకు ఉండవు తనకి ఉండవు అదే ఆ పదం ఆ జ్ఞానం ఎలా ఉండదు మొత్తం రెలిజియస్ లిటరేచర్ యొక్క జ్ఞానం విలక్షణంగా ఉందలేదు ఎందుకంటే మొత్తం నిరజేస లిటరేజర్ అంతా ఉత్పత్తి నిండి ఉంటుంది తర్వాత ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వానికి సంబంధించిన జ్ఞానము కంటే విలక్షణంగా లేదది ఎంత విలక్షణంగా ఉందో చూడండి ఎందుకంటే ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని ఉత్పత్తి స్థితిలయంలోనే మూసలో ఫిక్స్ చేసి అది ఒక గివెన్ కింద టేకప్ చేసి ఆ తర్వాత ఆలోచిస్తారు ఇట్ ఈస్ ద గివెన్ జగత్తుకి ఉత్పత్తి స్థితిలోయములు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి దేవుడు ఆ ఉత్పత్తి స్థితి లేని దేవుడు చేశాడా అవును అంటే వాడు తెలియజీనిస్తాడు కాదు పరమాణువులు అంటే ప్రధానం అంటే సాంఖ్యుడయ్యాడు ఈ రకంగా విష్ణు అంటే వైష్ణవుడయ్యాడు శివుడంటే శైవుడు అయ్యాడు గణపతి అంటే గాణపత్యుడయ్యాడు సూర్యుడు అంటే సౌరుడు శక్తి అంటే శాక్తేయుడయ్యాడు పశుపతి అంటే పశుపతుడయ్యాడు ఏమిటి ఉత్పత్తి స్థితి క్రియాల గురించే గాడ్ అంటే క్రిస్టియన్ అయ్యాడు అల్లా అంటే ఇస్లాం అయ్యాడు ఇంకోటి వాళ్ళు ఏదో అంటారు ఎహోవా అంటే క్రిస్టియన్స్ జ్యూస్ యహోవా అంటే జూస్ అయ్యాడు జూ అయ్యాడు ఇవేమీ కాదు బై నేచర్ ఇట్ హ్యాపన్స్ అంటే డార్విన్ ఇస్ట్ అయ్యాడు రివల్యూషన్ ఇస్ట్ అయ్యాడు డార్విన్స్ ఇదేమో తెలియదండి దీన్ని ఇట ఇరమిత్తంగా ఎవడు చెప్పలేడు అంటే వాడు వాడు అగ్నోస్ట్ అయ్యాడు దేవుళ్ళేడు దయ్యం లేదు ఇది ఎవరిథింగ్ దేర్ లైక్ దట్ అంటే వాడేమో హేతువాది నాస్తికుడు అయ్యాడు పరబ్రహ్మ అంటే వేదాంత అయ్యాడు అనుకుంటాడు పరబ్రహ్మ అంటే చిన్నర అయ్యాడు కాకలు తీరిన వేదాంత ఎవడంటే ఉత్పత్తి స్థితిలో ఏములు కల్పితములు అజాతవాదములు అనాపన్న ఆదిమధ్యానం జగత్తుకు అవి లేవు అంటే అర్థం ఏంటో తెలిసిన దాని ఇంప్లికేషను చాలా స్టన్నింగ్ ఇంప్లికేషన్ ఏంటంటే నేను పుట్టలేదు గిట్టబోగుటలేదు నేను ఒక ప్రాసెస్ను కాను ఐఎమ్ నాట్ ఎ ప్రాసెస్ ఐఆమ్ వాట్ ఈజ్ టైమ్లెస్లీ టైమ్లెస్ గా ఉన్న ఆ ఆత్మ అనే పదము అది నేను అంతేగాని పుట్టి బాల్యం నుంచి యవ్వనంలోకి యవ్వనంలోంచి మధ్య మధ్య వయసులోంచి పెద్ద వయసులోంచి పెద్ద వయసులోంచి ఇంకోటోటికి అక్కడి నుంచి విమశానంలోకి అలా ప్రవహిస్తూ ఒక ప్రాసెస్ నేను కాదు ఎవర్ చేంజింగ్ ప్రాసెస్ ఐఎమ్ నాట్ ఐ ఆమ్ దట్ విచ్ ఈజ్ అటర్లీ చేంజ్ అది నా స్వరూపము అని అనాపన్నాది మధ్యాంతం పదం ఈ బ్రాహ్మణ్యం పదం దాన్ని సర్వజ్ఞత్వం కదా సర్వజ్ఞత్వం అది ఎలా వస్తుందంటే ఆ బ్రాహ్మణ్యం పదము ఏది ఇంద్రియ గోచరమో ఏది మనస్సు చేత తెలియబడుతుందో దృశ్యము అంటారు అది దృశ్యము ఏదైనా సరే ద నోన్ అది దాని ఎడల కొన్ని స్థిరమైన విషన్ ఉంటుంది అది ఏమిటంటే దృశ్యం ఏదైనా సరే అది నాది కాదు నెంబర్ వన్ దానికి వైరాగ్యం పేరు దృశ్యము నాది కాదు దృశ్యము నాది కాదు అని ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే వీడు దృశ్యాన్ని నాది అని పట్టుకుంటాడు అందుకోసం చెప్తున్నారు లేకపోతే వీడు పట్టుకోకపోతే చెప్పడం అనవసరం ఇప్పుడు సినిమా తెర మీద కనపడేటువంటి బొమ్మలు అవి నావి కావు అని చెప్పాలండి చెప్పక్కర్లేదు కానీ చెప్పాలి వీడి వీడు నాదని పట్టుకుంటున్నాడు అందుకోసం చెప్పాల్సి వచ్చింది కాబట్టి దృశ్యము ఏది అది నాది కాదు తెలుసుకోవాలి అలాగా చెప్పకూడదు చదరవాళ్ళకి చెప్తే వీడి జేబులో ఉన్న పరిస్థితి పట్టుంది అన్నమాట అది నాట్ పాయింట్ దృశ్యము నాది కాదు దృశ్యము నేను కాదు దేహం వివేకం దృశ్యము నేను కాదు దృశ్యము సత్యము కాదు అది దృశ్యము కనబడిదే తప్ప ఉన్నది కాదు సత్యము అంటే ఉన్నదాన్ని సత్యము అంటారు సత్యము కాదు ఇది జ్ఞానం సర్వజ్ఞత్వం అంటే ఇది సర్వజ్ఞత్వం అంటే మొత్తం ఊళ్ళో ఉన్న కల్పనలన్నీ నాకే తెలుసు కాదు సర్వజ్ఞత్వం అంటే ఏది తెలిస్తే అన్నీ తెలుస్తాయో అంటాయి ఇది కల్పనలన్నీ తెలుసుకుని చేస్తానండి ఒకదాన్ని తప్పుగా ఎన్ని రకాలుగా చెప్పవచ్చును అవన్నీ లిస్ట్ అవుట్ చేసి మీరు పుస్తకాలు వాల్యూమ్లు పెరిగిపోతాయి అవన్నీ కంటస్థం చేసే తర్వాత సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఆ సర్వజ్ఞం పదం అనేదాన్ని వర్ణిస్తున్నాను నేను సెల్ఫ్ ఐడెంటిఫికేషను అస్సలు ఉండదు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అన్నవన్నీ కూడా మెమోరీస్ నుంచి వస్తాయి ఇప్పుడు వీడు ఐఎమ్ ఫాదర్ అంటాడు ఇట్స్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అది ఎక్కడి నుంచి వచ్చింది మెమోరీ నుంచి వస్తుంది వాడు కొడుకు అనుకోవాలి ఈజ్ మై ఫాదర్ అని కొడుకు అనుకో వాడు అనుకోని కూడా అనుకో అదే వీడు నన్ను ఎత్తుకులు తిప్పి నాతోటి తంటాలు పడ్డాడు నా ఎందో ఆసక్తి పెట్టుకుని నేనే నేను సుఖంగా ఉంటే తానే సుఖంగా ఉన్నాననుకుని నేను దుఃఖిస్తే తానే దుఃఖించే దుఃఖించి నా ఎన్ని ఇంత ఆసక్తి పెట్టుకుని వీడు తన యవ్వనంతా నాకు ధారపోసాడు నాకు సేవ చేస్తూ గడిపేశాడు ఇప్పుడు పెద్దవాడు మూల పడున్నాడు అని వాడు వీడిని గుర్తుపెట్టుకోవాలి వాడు అసలు వీడి గురించే పట్టించుకోడు ఏదో డాడ్ హవర్ జోర్ అవకేషనల్గా అంటాడు తప్ప వాడేపట్టించి కూడా వాడికో హడా ఉండో వాడు ఉంటాడు వీడు వాడిని నా కొడుకు నా కొడుకుని వీడు అనుకుంటాడు దిస్ ఇది సెల్ఫ్ ఐడెంటిటీ దానివల్ల ఉపయోగం లేదు నేను అది ప్రాక్టికల్గా పోనీ ఏదైనా ఉపకారం ఉంటే పోనీ అనుకోవచ్చు వీడు ఇద్దరు సార్లు అడుకున్నందుకు ఎలా వాడు ఒకసారి వచ్చి కొంత సేవ ఏదో ఏడిస్తే పోన్లే ఒకవేళ అడుక్కో అనుకోవచ్చు వాడు అసలు పట్టించుకోను కూడా పట్టించుకో నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందండి హీజ్ బిజీ ఇన్ లైఫ్ వాడిని నేను తప్పు పట్టట్లేదు నేను తప్పు పట్టినా ఎందుకు తప్పు పట్టినా తెలుసిన హీజ్ అ సంసారి వాడిని ఇంకేం తప్పు పడతారు మీరు వాడు సంసారంలో ఉన్నాడు సంసారి అలాగే ఉంటాడు నిత్యా జ్ఞానంలో ఉన్నవాడు అలాగే ఉంటాడు వీ నో వాట్ డీటెయిల్స్ ఇంకా తప్పు పట్టేది కూడా అనవసరం కాబట్టి ఐఎమ్ ఫాదర్ ఇలాంటి సెల్ఫ్ ఐడెంటిఫికేషన్స్ దే ఆర్ ఫ్రమ్ మెమరీ అండ్ దే ఆర్ హ్యాబిట్స్ ఐస్ ఐఎమ్ బెట్ అంటో అది హ్యాబిట్స్ ఆ హ్యాబిట్స్ నుంచి బయటకు వచ్చి చేయాలి వాటి నుంచి ఎప్పుడైతే మీరు అధిగమిస్తారో అప్పుడు మీ యొక్క స్వరూపము ఎప్పుడైతే ఈ అన్ని రకాల సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ రిజెక్ట్ చేస్తారో దృశ్యముయడల సరైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారో అప్పుడు మీకు ఆత్మస్వరూపము అనుభవానికి వస్తుంది ఎలాగా సద్రూపంగా అఖండ సద్రూపంగా బ్యారియర్స్ ఏమీ లేని సత్తగా అనుభవానికి వస్తుంది అది అత్యాశ్చర్యకరమైనటువంటి అనుభవం యు వండర్ అట్ యువర్ ఓన్ గ్లోరీ అమ్మ నా మహిమ ఎంతటిది అని మీ మహిమకు మీరే ఆశ్చర్యపోతారు మహిమంటే మీరు సరైన పద్ధతిలో అర్థం చేసుకోవాలి సో అది బ్రాహ్మణ్యం పదం దాంట్లో అక్కడ ఏముంటుందంటే టోటల్ ట్రాన్స్జెండెన్స్ ఉంటుంది టోటల్ ట్రాన్స్ యుత్థాయ టోటల్ ట్రాన్స్జెండెన్స్ ఉంటుంది అంటే ఏ అంశాలలో సంసారి ఇరుక్కుని బంధింపబడి గిలగిల్లాడుతూ ఉంటాడో ఆ అంశములో ఆ జ్ఞాని వాటికి కంప్లీట్గా ఎబో ఉంటాడు ఇస్ టోటల్లీ అబౌవ్ సో ఉదాహరణకి సమాజంలో వచ్చే మూమెంట్స్ ఉంటాయి వాటి చేత మనిషి చాలా కన్ఫ్యూజ్ అయిపోయి డిస్టర్బ్ అయిపోతూ ఉంటాడు జ్ఞాని సమాజ చలనాన్ని సమాజంలో వచ్చే మూమెంట్కి టోటల్గా ట్రాన్స్జెండ్ అయి ఉంటాడు హీజ్ టోటల్లీ ట్రాన్స్జెండెంట్